పరిశుద్ధులకు తండ్రి కృపా మైడ జీవం గల ఇష్టయానికి ఎంతో వందాలనైనా నిన్న నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్రుని దేవానికే స్థుతులు స్తోత్రం అయినా నా దేవ నా ప్రవ్వ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టిన్నారు ప్రవ్వ దివారాత్రులు మమ్మల్ని ఆచ్య కాపాడిన తండ్రి నీకు ఎంతో వందాలనైనా తండ్రి నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోండి అయినా మరోసారి ప్రభా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలు మా హృదయాలు ప్రభావా నైనా మేము మీకు సమర్పిస్తుండగా స్వీకరించండి మా ఇంకేమైనా ఆయాసకరం అంటే ప్రభావా అయినా వాటి నుంచి మా వాటిని ఒప్పుకొని పిచ్చిపెట్టాలా మీ యొక్క పొందాలా మీ కృపలో మేము జీవించాలా యథార్థతో పరిషుధతో నిండు మనుస్తూ నిన్ను సేవించే బిడ్డలుగా ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయను అయినా మీ అందువన భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేసే బిడ్డలుగా తయారు చేయను మా జీవితాలు మా హృదయాలను సరిచేయమని ప్రార్థిష్టమైన మీకు పరిశుధుత్తులు మమ్మల్ని నడిపించండి మీకు సంపూర్ణతలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైనా గొప్ప దేవన తండ్రి రాని బట్టి త్వరగా నడిపించినైనా ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రవ నైనా ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యంచి నడిపించండి పరిశుధాత్మ నడిపింపు తెచ్చండి అయినా పరిశుధాత్మ దేవ హృదయాలోకి రన్ని మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అయినా మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిష్టం ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రవ నా దేవ ఈ ఆరాధన అంతట్లో ప్రభావ మేము అనేకమైన విషయాలు తెలుసుకోవాల ప్రవ ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినమైన భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావా అక్రమం విస్తరించింది ప్రభా అనేకులు ప్రేమ చల్లారిపోద్దని మీరు అన్నారు ప్రభా కాబట్టి నైనా మేము ప్రతి దశలో మేము బహు జాగ్రత్త కలిగి ఉండాలా నైనా మా దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలా ప్రభావ బుద్ధిగల కన్నికలాగా ఉండాలా ప్రభావా మా ద్యూటీలు మేము చక్కపరుచుకోవాలా అనేకులు మేము చక్కపరచాలా ప్రభావ ఓ ప్రభావ మేము నూనె నింపుకోవాలా ప్రభావ ప్రతి దశలో మేము వెలగాల ప్రభ అనేకులు వెలిగించే జీవితం మాకు అనుగ్రహించిన అయినా గొప్ప దేవానికి ఎంతో వందాలైనా మీరు ఆకడ బాగు తొరగంది ప్రభా మేము సిద్ధపడాలా మేము అనేకుల మీద సిద్ధపరచాలా ప్రభావ అనేకులకు సువార్త ప్రకటించాలా అనేకులు శిష్యులుగా తయారు చేయాలి మేము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించాలా ప్రతి సృష్టి ప్రభ అయినా ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించినారు ఈ లోకంలో మీరు సర్వ శరీరకు దేవుడైన్నారు ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు సువార్త ప్రకటించాలా ఇందని ఈదుడని గ్రీసు దేశ ప్రభా దాసుడు అని ఏం లేదు ప్రభా భేదం లేదు ప్రభా అందరూ ప్రభా నైనా పాపం చేసిన వాళ్ళే కాబట్టి నైనా మీ మహిమను ప్రభ ప్రతి ఒక్కరు పొందలేని స్థితిలో ఉంటుండగా మీ మహిమను ప్రభావ మేము ప్రత్యక్షపరిచి బిడలుగా మమ్మల్ని తయారు చేయనైనా ప్రతి ఒక్కరు ప్రభావ మిమ్మల్ని స్వీకరించాలా ప్రతి మోకాలు ఏసుక్రీస్తు నాములు వంగునిగా ఆక హాలలు అయినా మీరే గొప్ప అద్భుత కార్యాలు జరిగించండి అలాంటి పరిచరికై మమ్మల్ని అందరినీ సిద్ధపరచనైనా అయినా పరిశుద్ధంగా మేము జీవించాలా నైనా మాలు ఎలాంటి ప్రభా అపవిత్రత మనం ఉండడానికి వీలేదు ప్రభావ ఆత్మ ఫలాలతో మేము సమృద్ధిగా మేము ఫలించాలా ప్రభావ క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలా మీ మనసు మాకు అనుగ్రించినైనా మీ జ్ఞానం తలంపులు మీ ఆలోచన సమస్త ప్రవర్తనలోనైనా మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలా అలాంటి జీవితం మాకు అందరికీ అనుగరించమని ప్రార్థిష్టం ఏనా నైనా ఎక్కడ మేము తప్పిపోతున్నామో ప్రభ ముందుకు పోవాలా సంపూర్ణకు మేము సాగిపోవాలా ప్రభావ మీ కృప వెంబడి కృప మాకు అనుగరించి నడిపించమని ప్రార్థిష్టం గొప్ప దేవానికి ఎంతో వన్నాలు భయంకరమైన కాలంలో ఉంటున్నాం ఎన్నో రకరకాలమైన రోగాలు రాబోతు ప్రభావటన్నింటిని ప్రభావ మేము ఎదుర్కోవాలా ప్రభావ ఎంతోమంది గొప్ప జన సమూహం ఈ లోకంలో ఎంతోమంది ప్రభావ నైనా ఇస్త తండ్రి ఈ లోకంలో ప్రభా ఏదో ఓ ప్రభ నా ఏ రీతిగా జీవించాలని తెలియని స్థితులు ఉంటుండేగా ప్రభావ నైనా మాకు ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు చెప్పబడిన ప్రతి వాక్యాన్ని మేము అనేకులకు మేము ప్రకటించాల అది మాలోనే పెట్టుకొని మేము అవును ఉండటానికి వీలేదు ప్రవ్వ నైనా ఎవరైనా దీపస్తంభం దీపం మీదే పెడతారు కానీ కొంచెం కింద ఎవరు పెట్టరు ప్రవ్వ కాబట్టి నైనా మేము అనేకులకు వెలిగించే వారిలాగా దీపస్తంభం ఉండాలా ఈ లోకానికి మీ వెలుగును మేము చూపించే వారిలాగా ఉండాలా ప్రవ్వ ఈ లోకం అంతా చీకటి కమ్ముకుంది ప్రవ్వ కాబట్టి నైనా మీ వెలుగు ప్రకాశిస్తూనే ఉంది ప్రభావ అనేకులుగా వెలుగు దగ్గర మేము తీసుకొని రావాలో ప్రభావ చీకటి గల చోట్ల మేము వెలగాల ప్రభావ మీ వెలుగును మేము ప్రకటించాలా ప్రభావ అందుకొరకు మమ్మల్ని ఈ లోకంలో మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నైనా నా తండ్రి నీకు ఎంతో ఎంత గొప్ప ధన్యత భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రించినారు తండ్రి మీ యొక్క ధన్యత పోగొట్టుకోకుండా బహు జాగ్రత్త కలిగి మా పిలుపు మా ఏర్పాటు నిత్య నిష్టకు బహు జాగ్రత్త కలిగి ప్రభావ భయముతోని వణుకుతోని మీ సంధిలో జీవించాలా మరియు విశేషంగా ప్రార్థన జీవితంలో మేము ఎక్కువ ప్రార్థనల సమయం గడపాలా మీ కొరకు మేము కనిపెట్టుకోవాలా ప్రభావ విశేషమైన కార్య మేము చేయాలా ఈ నామాన్ని మహిమపరచాల ప్రభ సమస్త అన్య జనులందరూ మీ సన్నిధికి రావాల ప్రభ పత్తి మోకాలు మీ ముందు వంగల ప్రభ అయినా మీరే నిజమైన దేవుడిని మేము ధైర్యంగా మేము ప్రకటించాల ప్రభ అలాంటి సాక్ష్యం అలాంటి సాక్షులుగా మమ్మల్ని తయారు చేయమని ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి పాటల దర మహిం పొందని వాక్యల మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఓ ప్రభావ నెక్స్ట్ లైన్ మినిస్ట్రీకి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించినాం తండ్రి ఆ మేన్ శాంతమ్మా సిస్టర్ మీరు పాడతారాములో రయ్యం బాగా వేస్తు నా చింతలు మా chidanu nindu dinchhi aaradithunu achintalu machadanu yesu rajani namo rayambam cheyundunu yesu rajani bhavamu lo rayambhalu cheyundunu బమా నా కో ఆరాధనా దుర్గమా ప్రయా ఆరాధనాని బమా నా కోటా ఆరాధనా నాదుమా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనాధనా అబ్బా తండ్రి నీకే నయ్యా abba tanne nikelayya suradhani bhavanam o deyum avalu vechi undunu yesuradhani bhavanamulo deyum avalu vechi undunu ninnu stutinchi aaradinthunu chintalu mar नू दिसि दनु ना चिंता ल मरचदनू ईस राजाई बावा नमोलो रयय बगलै केंदनु अंतडली वसन्तु यो आए लोहिं आराधना नीके ీ ఏహో వాసికేణు ఆరాధనానికే అంతటాన్ని వదిించు ఏహో వాయి ఆరాధనా నా యొక్క నీతి ఏ వాసికేను ఆరాధనా రాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా ఏసు రాజాని భవనములో రయ్యం బగలు వేచియొందును కేసు రాజాని భావనములో రెయ్యం బగలు వేచి ఉను నిన్ను స్థుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్థుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను కేసు రాజాని భవనములో పరిశుద్ధ పరొవకాదేషు ఆరాధనా రూపి ఆరాధనా పరియు ఫర ఏహో కదేషు ఆరాధనానికే రూపించు దైవము ఏ వుసేను ఆరాధనానికే ఆరాధనా ఆరాధనాధనా అబ్బా తండ్రి కేన అబ్బా తయూరా భవనము భవనములో రే బగలు వేచి ఉందోస్ తుంచితు నా చిందలు మరచెను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చిందలు మరచెదను యేసు రాజాని భవనములో రేయెనుగలు వెచీయందును పరిశుద్ధ పరచు యొవ కాదేషు ఆరాధనానికే రూపింషు దైవముయో వుసే ఆరాధనానికే పరిశుద్ధ పరచు ఏహో కదేషు ఆరాధనానికే రూపింక్షు దైవము ఏోవేను ఆరాధనాకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా అబ్బా తన్ీ నీకే నయ్యా అబ్బా తన్ీ నీకే నయ్యాసు రాజాని భవనములో రయ్యంబలు వేచిందునూసుజాని నాములో దేవుని బయలువేచియుండును నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను యేసురాజా నీ భవనములో దేవుని బయలువేచియుండును పరుషు దర్ తండ్రి ఇస్రాయల గొప్ప దేవ మీకు కృతజ్ఞతలు నైనా ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని ఇచ్చినారు మీ యొక్క రక్తంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని ఇప్పుడు మాకు ఇచ్చినారు దాని అన్నిటిని బట్టి మీకు ఎంతో పందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం మేము సమస్త ఘనత మధ్య మా ప్రభావం మీకే చెల్లించుకుంటున్నాం సమస్త ఘనత ప్రభావ ఓ ప్రభు మా జీవితాంతం మీకే సమర్పించుకుంటున్నాం అయినా ముఖ్యంగా అంటే మీ సాయంత్రం సరే మరోసారి మీ సన్నిధికి వచ్చినాం మాట్లాడండి ప్రభు మీతో సహవాసం గడపాలి మీతో సన్నిహి మీతో సమయం గడపాలని ఎంతో ఆశ మాకున్నయన కాబట్టి మా ఆశకుని తృప్తిపరచ మనకు ఆర్థిస్తున్నాం ప్రభు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఎంత సమయం గడిపినా ప్రభావ మీతో గడిపినంత విలువ దేంట్లో లేదు ప్రభావ కాబట్టినైనా సమస్తం మీరే మేము ఎక్కడికి పోగలం అన్నారు శిష్యులు ఈ లోకస్తులు పర పలు రకాల స్థలాలకు పరిగెత్తుపోతున్నారు ప్రభావ మిమ్మల్ని విడిచిపెట్టి అవునైనా అనేక మంది మిమ్మల్ని వెంబడించిన వాళ్ళు విడిచిపెట్టినారు ఆ కానీ పన్నెండు మిమ్మల్ని హత్తుకున్నారు ప్రభావ ఎందుకంటే వాళ్ళు గ్రహించగలిగినారు ఇది సత్యం అని ఈ రోజు కూడా అదే జరుగుతుంది తిరిగి తిరిగి కాబట్టినైనా మేము ఆ రీతి ఉండకుండా ప్రభావ సంపూర్ణంగా అనుమానించకుండా మిమ్మల్ని నిర్వహించలాగన మీ వాక్యాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవించేలాగన మమ్మల్ని నడిపించి మనకు మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు అనుగ్రహించండి పరశుధాత్మ దేవగా మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నడిపించండి మా హృదయాలు అనుసరించేయండి వీటిని చూచు కన్నును మాకు అనుగ్రహించండి ప్రభుగా లేకపోతే ఇది ఎప్పటికీ మేము గ్రహించలేం చూడలేమునైనా సహాయపడమని ప్రార్థిస్తాం ఆ మీద మీకు కనికరం చూపించండి కృపని చూపించమని కాదు ఈరోజు ఇరవై ఐదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డైబ్యూ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఆరంభిస్తామన్న ఆనంద్ వాక్యంలోని ఈ విషయాలని ప్రయత్నిస్తున్నాం పద్దెనిమిదవ అధ్యాయము మహావేశ్య అన్న అంశం గురించి చెప్పబడిన అధ్యాయం అంతట ముఖ్యంగా పదిహేడవ అధ్యాయంలో ఆరంభమయ్యి అది పద్దెనిమిదవ అధ్యాయంలో సంపూర్ణంగా నశించిపోతుంది ఆ మహావేష అన్న విషయాలని కాబట్టి ఈ మహావేశ ఎవరు అన్న ఆ మనం నేర్చుకుంటున్నాం ముఖ్యంగా పద్దెనిమిదవ అధ్యాయం అయిపోయిందంటే మనం బహు ర్యాపిడ్గా బహు తరు స్పీడ్గా వెళ్ళిపోతాం ఈ వాక్యాలు ముగించుకుంటాం ప్రకటన దగ్గరికి వచ్చేస్తుంది ముగింపు కాబట్టి ఆల్మోస్ట్ హండ్రెడ్ డేస్ పట్టిన మనకి ఇంతవరకు ధ్యానించడానికి వరకు ఇంతవరకు అయిపోతే మనము ఇంకా వేరే పుస్తకాలు ధ్యానించు ప్రవచ ప్రవచన పుస్తకాలు కానీ ప్రభు చిత్తం మన తలంపు కాదు ఆయన సనంప చోటిస్తున్నాం మనం ఆయన ఏ రీతి నడిపిస్తే ఆ రీతిగా మనం వెళ్తాం ఒకనొక సీజన్ లో చిన్న ప్రవర్తనకు సంబంధించిన విషయాలు ప్రభు మనకి బయలుపరిచాయి అవి చాలా దీర్ఘకాలం పైన ఆల్మోస్ట్ వన్ అండ్ ఇయర్ టూ ఇయర్స్ పోయింది కేవలం చిన్న ప్రవర్తనలకు సంబంధించిన పన్నెండు చిన్న ప్రవక్తలకు సంబంధించిన విషయాలు అందులో ఎన్నెన్నో ప్రవచనాలు మనం చూసినాం ముఖ్యంగా చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యం ధనిస్తే భవిష్యత్తులో ఈ కోవిడ్ వైరస్ రాబోతుంది అన్న ప్రవచనం మనకు ఉద్యోగులు బయలుపరిచింది కాబట్టి చిన్న ప్రవక్తలు చిన్న అంశంలో అనడానికి వెళ్ళేది చిన్న ప్రవక్తలు అని కానీ వాళ్ళ ప్రవచనాలు బహు భవిష్యత్తుకి సంబంధించినవి కాబట్టి చిండమని మనం కొట్టి వేల బహు ప్రాధాన్యత ఇచ్చినాం మనం కాబట్టి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మనం ధ్యానిస్తుండగా ఈ మహావేశ ఎవరు అంటే మతపరమైన క్రైస్తవ జీవితం అని స్ట్రైట్ మొహం లేకుండా చెప్పాల్సిందే అది ఎన్నోసార్లు మనం రుజువుపరుచుకున్నాం వాటిని చూపించినాం వాటికి ఆధారాలు ఎందుకంటే మొదట్లో ఏ రీతిగా ఉండే మతపరమైన జీవితం ఈరోజు ఏ రీతిగా ఈ ప్రకటన గ్రంథంలోని విషయాలన్నీ చూపించబడుతున్నాయి ముఖ్యంగా ఎన్నిసార్లు మీరు గ్రహించడం జరిగింది ప్రకటన గ్రంథం రాయబడింది బయట వారి కొరకు కాదు క్రైస్తవుల కొరకని కేవలం క్రైస్తవుల కొరికే రాయబడింది దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడింది చదువువాడు గ్రహించిన దాకా అని రాయబడింది అక్కడ కాబట్టి చదువుతున్నవాడు దాన్ని కష్టంగా గ్రహించాలా అంటే ప్రయాసపడాలా అందుకు మనం దీని మీద ఎక్కువ సమయం గడపాలా నీ జీవితంలో నీకు ధన్యత రావాలంటే మటుకు ప్రకటన గ్రంథం నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని చదవాలా రఘునీ సాయకుడు వర్షధాతము నేను నేను ఉంటాడు కాబట్టి ఇవన్నీ మన ప్రభుత్వ సంబంధించిన వాక్యాలు ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు ప్రకటన గ్రంథాన్ని టైటిల్ ఏం తెలుసా మీకు తెలిసే రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ పుస్తకం పేరు తెలుగులోకి వచ్చేటప్పటికీ కేవలం ప్రకటన అని కొట్టేసే రాజీ కాబట్టి మన ప్రభు యొక్క విషయాలను చూపించే పుస్తకం ఇది దైవత్వము ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చబోతుడు ఆయన నీ గల న్యాయవాది తర్వాత ఆయన వాక్యానికి విదేక చూపించిన వారిని ఏ రీతిగా ఆయన ఆశ్రయిస్తున్నాడు ఆయన సన్నిధిలో ఎలా ఆయన వాక్యాన్ని త్రోణీకరించిన వాళ్ళు ఆచారబద్ధంగా జీవించిన వాళ్ళు రక్షణ అనుభవాన్ని నిశ్చయం చేసుకుని వారు దాన్ని కొనసాగించనివారు రక్షణ అనుభవాన్ని కొనసాగించుకోవాలని వాక్యం ఉంది ఒక లైన్ ఆఫ్ టీచింగ్ చర్చలు ఏముందంటే ఒకసారి రక్షణ పొందితే చాలు గ్యారంటీ పర్లోకమల్ కానీ బైబిల్ అట్లా లేదు నీ పిలుపును నీ ఏర్పాటుని నువ్వు నిశ్చయం చేసుకోవాలా అంటే గ్యారంటీ చేసుకోవాలా ఎట్లా గ్యారంటీ చేసుకుంటావంటే దాన్ని కాపాడుకోవాలా నీ పిలుపుని ను కాపాడుకోవాలా నేను పిలిచిండు నువ్వు నువ్వు స్పందించినవు కాబట్టి నీకు రక్షణించిండు కానీ స్పందించిన రక్షించినాక ధీమా ఉండడానికి వీల్లేదు దాన్ని కాపాడుకోవాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే కిరీటాన్ని నీ వస్త్రాన్ని వాడు దొంగలిస్త వాక్యం కాబట్టి నీ వస్త్రం అంటే నీ రక్షణ అనుభవం నీ నీతి తర్వాత నీ కిరీటం అంటే నీ దేవుడికి ఇచ్చిన మహిమ వాటిని రెండింటినీ దొంగలిసినంత ఎందుకంటే నేను ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో చూపించిన మోసే శరీరం కొరకు ఎందుకు దుష్టుడు నికాంతతో పోరాడి అని ఎందుకంటే ఆయన శరీరము సంపూర్ణంగా మహిమమయమైనది అని మనకు తెలుసు పర్వతం మీద నుంచి కిందికి ఆయన ఆయనని ఎవరు చూడలేకపోయినారు అంత వెలుగుండే ఆయన శరీరంలో అంటే ఆయన శరీరం అంతా మహిమతో నింప నిండిపోయింది అన్నాడు కాబట్టి సైతానికి వాడు నిరాదయాలు మనకు తెలిసి ఈ రోజుకి ఆ రోజుల్లో కూడా మికాల్ దూతాన్ని వాడు ఓడలేక మికాల్ దూతం అని థర్మాల్స్ వచ్చింది ఎందుకు కాబట్టి భూమి వాడు ఏ రీతిగా బలవంతుడుగా తయారైండు వాడు బలవంతుడి నుంచి చెప్తుంది సైతానుడు బలవంతుడని తయారు అని ఎక్కడి నుంచి వచ్చింది బలము అక్కడి నుంచి పడవేయబడ్డాక బలం లేనదే కదా వాడు ఎక్కడి నుంచి బలం పొందుకుంటుందంటే మనుషుల మీద ఉన్న బలం మనిషిని దేవుడు మహిమ కాబట్టి మనిషిలో ఉన్న ఆ మహిమని వాడు దొంగలిస్తున్నాడు అన్నట్టు అందుకు వాడికి మనుషులని ఆటంకపరచాలా మనుషులని మోసపరచాలా మనుషులని పాపంలో పడేయాలా మనుషుల దగ్గర ఉన్నదని దోచుకోవాలా వాడు దొంగ అంటాం కదా కాబట్టి వాడు ఎట్లా బలవంతుడైతుందంటే నీ దగ్గర ఉన్న మహిమని నీ దగ్గర ఉన్న విలువని నీ దగ్గర ఉన్న అభిషేకాన్ని వాడు దొంగలించుకొని పవర్ఫుల్గా అవుతుంది అన్నట్టు అందుకు ఈ సత్యం తెలిసిన వాడు ఎవ్వడు కూడా వానికి అవకాశం ఇవ్వరు వానికి అధికారం ఎవరిచ్చారు ఆదం అవళిచ్చారు కదా ఇట్లా వాడు దొంగలించిండు కాబట్టి ఈరోజు కూడా అంతే మూసే శరీరాన్ని శవాన్ని ఎందుకు వాడు కోరుకుండంటే అదే కారణం ఆ పవర్ చాలా పవర్ ఉంటుందన్నట్టు ఆ మహిమంతా వాడు నింపుకున్నట్టు వాడు చాలా పవర్ఫుల్గా తయారవుతాడు ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో పవిత్రంగా జీవిస్తావో రక్షింపబడిన నీవు నీ మహిమని వాడు దొంగలించుకుంటూ వాడు నీ జీవితంలో పవర్ఫుత్తుండవు కానీ ఎవడు మనకు చెప్పిండు శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చినా అన్నాడు ఎందుకు వాడిని బలహీనంగా చేసిండు కాబట్టి నిరాదాయంగా చేసిండు కాబట్టి వాడి దగ్గర ఏ శక్తి లేదు కానీ మన పాపపు జీవితము మన అపవిత్రమైన జీవితము వాడిని బలవంతునిగా చేస్తుంది ఈ సీక్రెట్ తెలిసిన క్రిస్టియన్స్ ఎవడు కూడా వాడికి బలం దురదృష్టం ఏంటంటే వాళ్ళకి తెలియదు సత్యం కాబట్టి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మనం ఇప్పుడు కొంచెం సీరియస్ గా ధ్యానిస్తాము ఎందుకు ఈమె ఈ యొక్క సంఘము చివరికి తయారైందని దానికి సంబంధించిన క్లూస్ నేను చూపించిన గతంలో ముఖ్యంగా పేద పత్రికలు ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాం తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ కాలము వచ్చి ఉన్నది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అది పరిపక్వం చెందే దశకి ఎదుగుతున్నది కాబట్టి అది ఏ రీతిగా ఉంటుంది దేశమంతా రక్తము ఏర్లే ప్రవహించును అన్న వచనం నేను మీరు చూపించిన విలాంబ వాక్యంలో అది జరిగింది ఒకసారి క్రిమియా కాలంలో అది జరిగింది బబులోనికి బానిసలాగా తీసుకెళ్ళినారు ఎందుకు తీసుకెళ్ళినారు వాళ్ళు దేవునికి తిరుమార్తనం చేసి విగ్రహాల దికులైనరు కూడా అంతే తేడా ఏంటంటే వాళ్ళు నిజంగా అన్య దేవతలను తీసుకొచ్చి పూజించారు కానీ క్రైస్తవులు ఈ లోకాన్ని పూజిస్తున్నారు దినములను మాసములను ఉత్సవ కాలంలో పండగలను నియామక దినములను వాడు వాటిని ఆచరించిరన్నట్టు సబ్బాతులను ఆచరించిరన్నట్టు సబ్బాత్ అనేది ఆత్మీయమైంది సబ్బాతుకు ప్రతినిధి అయిన మన ప్రభు లీడర్ అయిన అధిపతి సబ్బాతుకు అధిపతి అయిన ఆయనను ఆచరించాల్సింది పోయి దినాలను ఆచరించరన్నట్టు వాటికి విలువనిచ్చరన్నట్టు అరీతిగా రకరకాల దినాలని క్రియేట్ చేసుకున్నారు పండగల తయారు చేసుకున్నారు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కొరకు తినాలా త్రా రాగల నాట్యం ఆడాలా ఇది క్రైస్తవ జీవితం మీరు వచ్చి టెన్ టైమ్స్ లో ప్రపంచం అద్భుతం వాళ్ళు ఆ రీతిగా జీవించడము ముఖ్యంగా విగ్రహారాధన అంటే ఏంది లేక వ్యభిచారం అంటే ఈ మహావేష అని ఎందుకు చెప్తుండ్రు ప్రపంచంలోని రాజులందరితోని ఆమె ఆ రీతిగా పాపం చేయించిందని అదే రీతిగా మనుషులందరినీ ప్రజలందరితోని ఆ రీతిగా పాపం చేయించింది అంటే ప్రతి ఒక్కరిని ఎందుకంటే బైబిల్ ఒకటే విషయం చెప్తుంది వ్యభిచారం అనేది ఆత్మీయమైంది అంటే నీకు ప్రభువు నీకు దేవుడు నీకు పెళ్లి కుమారుడు ప్రధానం చేయబడ్డ దానవులు అంటాడు కదా పౌలు కొరతలు రాసిన రెండో పత్రికలో కాబట్టి ప్రధానము అంటే ఎంగేజ్మెంట్ అంటాం ఇంగ్లీష్లో పూల్ పాండ్లు మన భాషలో ప్రధానం చేయబడ్డం కానీ ఇంకా పెళ్లి కాలే అంటే నువ్వు క్రైస్తవ సంఘము ఏసు ప్రభు అనే పెండి కుమారిని కొరకు ప్రధానం చేయబడి ఎదురు చూస్తూ ఉంది ఆయన ఎప్పుడు వస్తే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అది విధానం కానీ ఆయన ఆలస్యం చేస్తుండే కాబట్టి ఈ పెళ్లి కుమార్తె ఏం చేసింది ఆయన మీద మనసుని కేంద్రీకరించుకోక ఈ లోకం మీద పెట్టుకుంది అంటే దుస్తుల మీద పెట్టుకుంది దొంగవాడు అది వ్యభిచారం కాబట్టి వ్యభిచారం బైబిల్ అంతటా అన్య దేవతలని పూజించడం అంటే సైతాన్ని పూజించడం సైతానికి సమర్పించుకోవడమే వ్యభిచారం అన్నట్టు విగ్రహారధన అంటేనే అర్థం అది విగ్రహారధన అంటే ఏంటంటే ఆ దేవతలకి నిన్ను నువ్వు సమర్పించుకున్నావు వాటిని పోయి హత్తుకుంటున్నావు వాటిని పోయి ముద్దు పెట్టుకుంటున్నావు వాటి కాలను ముట్టుకుంటున్నావు అంటే అది వ్యభిచారం అందుకే ఉదయం లేచినప్పుడల్లా ఈ యొక్క విగ్రహారధన్ని వెన వాటి వెనకలు ఉన్న దురాత్మను అన్నింటినీ నేను ఏ సీకరిస్తున్నామమ్నా ఆడదోలుతున్నాను ఈ దేశం నుంచి బయటికి ఏం పిచ్చి ప్రార్థన అనుకోవచ్చు ఆత్మలో అది మీరు గమనిస్తే మీరు తెలుసుకుంటారు ప్రతి ఉదయం వాటిని నేను తరిమేస్తానా అనేకులు వాటిని ఆహ్వానిస్తానారు నేను ఉదయం నుంచి ప్రతి అపవిత్ర ఆత్మని ఈ దేశం నుంచి నేను తరిమేస్తున్నా నాకు అధికారం ఉంది నేను అది స్వీకరించిన ఆత్మీయ ప్రపంచంలో పర్లోకప్పు ఆత్మీయ ప్రపంచలలో మనందరినీ దేవుడు ప్రధానలాగా నిలబెట్టిండు కానీ ఎప్పుడు నువ్వు అక్కడికి ఇక్కడే ఉండిపోతే నువ్వు కదా మనకు అనేకమైన స్థానాలు ఉన్నాయి అక్కడ వాటిని నువ్వు ఆక్రమించుకోవాలా అవి నిన్ను అక్కడ పోనీయకుండా సత్తాయిస్తా ఉన్నాయి ఎందుకంటే నువ్వు అక్కడ పో నువ్వు అక్కడ పోయినావంటే వాడికి ఇంకెక్కడికి అధికారం ఉండదు అన్నట్టు అధికారాలన్నీ పోగొట్టుకుంటాడు కాబట్టి వాడు అన్యాయంగా మన మన స్థానాలన్నీ ఆక్రమించుకున్నాడు వాడు అక్కడ కాబట్టి మనం వాటిని పోయి అక్కడ వాడిని విజయం వాడి మీద విజయం పొంది ఎందుకే పోరాటం అంటుంది ఇది మీరు పోరాడినది షర్లతో కాదు కారణం అదే మనం పోరాడున్నది వాటితోనే నాలుగు రకాల దయ్యాలతోనే వాటి అన్నిటి అవి అవి పవర్ఫుల్ వాటి స్థానాలు వాటికి ర్యాంక్ అంటాం కదా ప్రతి దూరాత్మక ఒక ర్యాంక్ ఉందని పెద్ద ర్యాంక్స్ ఉన్న వాటితో నువ్వు పోరాడానికి నీకెంత ర్యాంక్ ఉండలో ఊహించుకో చిన్న చిన్న వాటితోనే నువ్వు పొరడలేకపోతున్నావు మళ్ళీ పెద్ద ర్యాంక్స్ ఉన్న వాటితో ఎప్పుడు పోరాడగలవు నేను వాడు గమనించింది ఉదయం నా ప్రార్థన జీవితాడు ఎందుకు అనేక ప్రాంతాల్లో పోయినప్పుడు నా మీదకి ఎన్నో దురాత్మలు అటాక్ చేస్తాయి ముఖ్యంగా గ్రామాల పోయి వాక్యాలు చెప్ప చెప్పక చెప్పడానికి పోయినప్పుడు ఆ నైట్ కంపల్సరీ ఒకదాని మెంబర్ ఒకదాని మెంబర్ రెండు మూడు వస్తాయి అంటే ఆ గ్రామానికి సంబంధించిన ప్రధాన దూతలు అవి ఒకటి వచ్చి ట్రై చేస్తుంది నాలో ఉన్న అగ్ని పోయి దాన్ని అది పోయి ఇంకో రెండు చెడవాటిని పట్టుకొస్తుంది మూడొచ్చి కొట్టడానికి ప్రయత్నిస్తుంటాయి నేనేమో రిలీజ్ చేసేస్తాను అగ్ని అంటే కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ నా పక్కన ఉన్న వాళ్ళంతా మంచి గురకలు పెట్టి ఇంతరబోతూ ఉంటారు అది నేను దీన్ని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పలేను ఎందుకు అంటే అవి ఎవరి దగ్గర అగ్ని ఉన్నాయో వాడినే అటాక్ చేయడానికి వస్తావైనా కొంచెం ఇది మీరు వినడం మీకు రాత్రుల పూట దురాత్మలు అటాక్ చేస్తాడు ఇది ఒక బలహీనత ఉండొచ్చు మీలో అగ్ని మడుపు ఎంటర్టైన్మెంట్ లైఫ్ లో పడితే అగ్ని ఉండదు ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ జీవన విధానము ఆ అగ్ని ఆరప్ప చేస్తుంది వాళ్ళ నువ్వు రాత్రి ఎంతసేపు గంట రెండు మూడు గంటలు ప్రార్థన ఉంటాయి కానీ నీకు ఆ రాదు వాపస్ నాకు కూడా అనుభవం ఉంది కొన్నిసార్లు ఎంతగా అలసిపోతాను ఉపయోగస్తాను వచ్చినాక కొద్దిసేపు ప్రార్థన చేయకుండా పండుకుంటే వాడు వచ్చేస్తాడు కూడా దురాత్మ కొన్నిసార్లు కొన్ని వేలు వేల వస్తాయి లెక్కకు లెక్క పెట్టలేము వాటికి మనలాగా ముఖాలు ఉండవు జంతువులు ముఖాలు ఉండవు వాడి అవన్నీ పొగల్లాగా రకరకాల పొగలు డిఫరెంట్ డిఫరెంట్ పవర్ ఉంటాయి ఒకటి నల్లాగా ఉంటుంది ఒకటి బ్రౌడ్ ఉంటుంది ఒకటి మంచి లాగా ఉంటుంది పిచ్చి పిచ్చిగా ఉంటాయి అవన్నీ అవి వస్తుంటే తెలిసిపోతుంది మన పవర్ని లాగడానికి ప్రయత్నిస్తున్నాయి అని కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా అవి కేవలం నీ ఆత్మీయ నేత్రంలాగే కనిపిస్తాయి ఎందుకంటే నీ కళ్ళు తెలుసుకో టైంకి అవి నేను ఫ్రీజ్ చేసేస్తా ఉంటాయి చంపనికి ప్రయత్నిస్తుంటాయి అందుకు నువ్వు అధికంగా అగ్నిని నీ హృదయంలో నింపుకోవాలా అది నేను లాస్ట్ టైం వాక్యం చూపించిన అది అప్లోడ్ చేయనట్టున్నాం మనం అజీష్ నగర్లో మన దేవుడు ధరించు అగ్ని ఆ అగ్ని నీ హృదయంలో రావాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే నువ్వు ఈ లోకంలో బ్రతకాలంటే నీకు అగ్ని అవసరం నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే నీకు అగ్ని అవసరం పాపంని ఆశయించుకోవాలంటే నీకు అగ్ని అవసరం ఈ లోకంలో ఏ ఏ దాన్ని కూడా నువ్వు అతిశయించద్దు లేక ఆశించద్దు అది విగ్రహ ధర లేక వ్యభిచారం నువ్వు తిండి పట్ల వ్యామోహం కలిగినామంటే నువ్వు ఒక వ్యభిచారంగా జీవిస్తున్నావు అన్నట్టు ఎందుకంటే అది నీకు దేవత కాబట్టి వాడి కడుపే వాడి దేవత అనే వాక్యం ఉంది కాబట్టి ఈ లోకంలో దేన్ని ఆసక్తి చూపించినా నువ్వు వ్యభిచారి అన్నట్టు ఈ రూపకంగా నువ్వు అర్థం చేసుకుంటే వాక్యాన్ని బహు జాగ్రత్తగా భయము వణుకుతో నువ్వు జీవిస్తావు నీ లైఫ్లో ఏ మెటీరియల్ చూసినా వస్తువులు చూసినా షాప్స్కి పోయినా వాటి మీద నువ్వు ఆశ చూపించిన అంటే ఒక రకమైన ప్రేమ అంటాం కదా దాన్ని లవ్ అంటాం మోహం అంటాం కాబట్టి అది సీక్రెట్ అన్నట్టు కాబట్టి కొంచెం కష్టమే దీన్ని సహించడం ఎందుకంటే ఒకసారి చూడండి కొరింతలు రాసిన రెండో పత్రిక కొరతులు రాసిన రెండో పత్రిక దాని తర్వాత మనం తిరిగి పట్టణకు వెళ్తాము పద్దెనిమిది విధానికి వస్తాము కొరితులు రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయం ఇది చాలా పవర్ఫుల్ అధ్యాయం కేపీపిఎం గ్రూప్లో ఎందుకంటే దీన్ని మనం పబ్లిక్ మీటింగ్స్ ఎలా వాడడం కొంతగా అందుకేట మెదట్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినం ఈ వాక్యాలు అప్పుడు ఒక పాస్టర్ ఫుల్లు రియాక్ట్ అయిపోయింది ఆయనకు వచ్చేసింది దయ్యం సాధనగా పాస్టర్లో కాదు కదా అది ఆయన ఎంత వ్యతిరేకించినా మమ్మల్ని పబ్లిక్లో లేసి నిలబడి ఎందుకంటే ఎవరిని రెచ్చగడుతుంది ఈ వాక్యం చూసుకోండి కొంచెము అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవాలని కోరుతున్నాను అయితే మనతో పాటు ఒక బ్రదర్ ఉండే నేను బ్రదర్ ఫస్ట్ నువ్వు వాక్యం చెప్పు దాని తర్వాత నేను లాస్ట్ క్లోజింగ్ చేస్తా వాక్యం ఆ బ్రదర్ ఏం చేసింది సార్ కొంచెం వివేకంగా మాట్లాడాను సహించండి అన్నాడు అక్కడ ఏముందంటే కొంచెం అవివేకంగా మాట్లాడిన మీరు నన్ను సహించాలంటున్నాడు పౌలు కాబట్టి తెలుగు బహుజాగ్రత్తగా చదవాల మనం కొంచెము అవివేకం అది కొంచెం అవివేకంగా నేను మాట్లాడాను మీరు సహింపవాలని కోరుచున్నాను నన్ను గురించి మీరు ఇలాగ నేను సహించుడి ఎందుకంటే ఈ వాక్యాలు చెప్పినప్పుడు చాలామంది సహించారు దేవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకు ఇవన్నీ నేను చెప్పాలనుకుంటున్నాను నాకు దేవుని యొక్క ఆసక్తి ఉంది అది మీకు నేను చూపించాలనుకుంటున్నా ఎందుకనగా ఇప్పుడు చూడండి పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మల్ను ప్రధానము చేసి కాబట్టి సువార్త అనేటిది మనుషులని రక్షణ నడిపించేది అనేది ప్రాధాన్యం చేయడం అన్నట్టు అంత డెప్త్గా ఎవరన్నా చెప్పగలరా సువార్త అర్థం సువార్త రిచర్యా అంటే మనుషులని పెండ్లి కుమార్తెనగా తయారు చేయడం పూల్ సిద్ధపరచడం తర్వాత ఏసు వచ్చినప్పుడు ఈ లోకంలో పేరపిల్ల వివాహం అనిషి మనకి తెలుసు ఈ పత్రికలన్నీ ఇవి ఏమంటాము రీతిగా చెప్పాలంటే పెళ్లి పత్రికలు అన్నట్టు ఇవి వరీతిగా చెప్పాలంటే ప్రతి పత్రిక పెళ్లి పత్రిక అంటే పెళ్లికి పోవాలంటే మీరు ఎట్లా తయారు కావాలా పెళ్లి కుమార్తె లాగా ఉంటుందంటే మీరు అలంకరించుకోవాలా అవి అవన్నీ ఇందులో సీక్రెట్స్ అన్నట్టు అయితే ఒక్కడే పురుషునికి అంటే యేసురావుకి మనమందరము సమర్పింపబడ్డం అంట కాబట్టి ఎవరైతే సువార్త చెప్తున్నారో వాళ్ళు నిన్ను పెళ్లి కుమార్తె లాగా సమర్పించారు యేసువుకి ఆ కొరించి సంఘాన్ని అట తయారు చేయండి అని చెప్తున్నాడు అట్లా నువ్వు నేను అనేక ప్రాంతాలపై సువార్త చెప్తున్నావు అంటే మరి నీ పెళ్లి కుమార్తె లాగా తయారు చేస్తున్నావు కానీ చాలా మంది వినరు నీ మాట నువ్వు బహు దుఃఖపడుతూ ఉంటాయి నేను ఇంత ప్రయాసపడి ఇంత దూరం నా డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుని ఎవ్వడు సహాయం లేకుండా నేను ఇంత దూరం వచ్చి సువార్త చెప్తున్నా వీళ్ళకి వాక్యం ప్రకటిస్తున్నా కానీ వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా జీవిస్తున్నారేది అన్న బాధ నీకుంటది కానీ తెలుసు ఒక్క గొర్రె పిల్ల ఒక్క కపి పైన ఒక్క గొర్రె పిల్ల కొరకు నువ్వు ఎంత దూరం పోలసి వస్తుంటాయి నా జీవితంలో ఎన్నిసార్లు చూసినది ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది కదా అనక్క కానీ నేను పోయిన మటుకుంటే ఎప్పుడు ఒక్కని కొరికే ఎక్కడో ఒక ఒక చిన్న పాప కొరకు ఒక వృద్ధాప్యంలో ఉన్న మనిషి కొరకు ఎక్కడో ఒక ఒక్క మనిషి కొరకు నేను ఎంతో దూరం ఇన్ని కిలోమీటర్స్ పోల్సి వస్తుంది ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రభు విధానం అది ఇల్ లో ఒక విధానం ఏం తెలుసా నువ్వు చెప్పాలంటే వందల మంది కూర్చాలని నువ్వు అనుకుంటావు అది శారీరకమైంది ని మన మనకు ప్రభు బయలుపరిచింది ఇదే ప్రతి ఒక్కరికి నీ నీ ద్వారా ఒక్కడో ఇంత దూరం వచ్చేందుకు ఒక్కడు రక్షణ పొందుతాడు ఆ దేవుని ఆ ఒక్కడే వెయ్యి మంది తర్వాత కాబట్టి ఇప్పుడు చూడండి ఎట్లా చెలిపోతుంది చర్చ నడిగింది మూడవ వర్షం చూడండి సర్పము తన కురియుక్తి చేత హను మోసపరిచినట్లు మీ మనసులను జరపబడి క్రీస్లో ఉన్నా చూడండి సర్పం ఏ రీతికైతే హావని మోసగించిందో అదే సర్పము ఈ కన్యకని కూడా మోసపరుస్తుంది కాబట్టి ఎట్లా మోసపరుస్తుంది మీ మనుషులను చెరు అందుకే మీ మనసులని మీరు కాపాడుకోవాలా శిరస్త్రారించాలా హెల్మెట్ అంటాడు కదా రాష్ట్ర పత్రిక ఆరోగ్యంలో హెల్మెట్ ఎదురు నీ మనసుని చెడిపో చెడిపోకుండా అది ఏమవుతుంది ఒకసారి నీ మనసు చెడిపోతే మోసం ద్వారా అది పోయి మైండ్ లో మోసం ఇది పైనట్టు ఎందుకు ఈ స్త్రీ మోసపోయింది తర్వాత ఈ లోకస్లని రాజులని భూరాజులను అందరినీ మోసగించింది ఈ మతపరమైన జీవితం అది ఆల్రెడీ మోసపోయింది కాబట్టి క్రీస్తు ఉన్న చూడండి ఎట ఎట్లా మోసపోతుంది క్రీస్తు ఎడలో ఉన్న సరళత ఉండయో పవిత్రతనుండయో ఎట్లయినానో తొలగిపోనేమో అని భయపడుతుండాలి అంటే అంతగా ప్రయాసపడి తయారు చేస్తే వీళ్ళు ఎంత సున్యాసంగా జారిపోయారు ఈ మీరు తొలగిపోతారేమో అంటే మీరు నశించిపోతారేమో అని భయపడుతున్నాడు చూడండి రక్షణ వాళ్ళు కూడా నశించిపోతారని ఇక్కడ సరళత అంటే బహు తగ్గింపు జీవితం అంటే సింపుల్ లైఫ్ ఆడంబరంగా జీవించద్దు అన్న విషయం జ్ఞాపకం చేస్తుండే ఆత్మీయ స్థితులు కూడా కొందరికి ఆత్మీయ గర్వం ఎక్కువ ఉంటుంది అది సరళత కాదు కొందరు బయటికి బహు గొప్పల్లా కనిపిస్తూ ఉంటారు అది సరళత కాదండి నువ్వు వాక్యం చెప్తే మనుషులు ఆకర్షించుకోవాలా అన్న పరిప్రాయాసంతో చెప్తా ఉంటావు ఎంతో విశదీకరిస్తూ మంచి తెలుగు గ్రాంథికమైన తెలుగు లేక మంచి ఇంగ్లీష్ మాట్లాడుతు వాక్చాతర్యం చూపిస్తూ ఉంటారు కానీ పౌలంటున్న నేను ఎప్పుడు కూడా వాక్చాతర్యం చూపించుకోలేదు అంటాడు కాబట్టి ఎట్లా వీళ్ళు ఆ సామాన్య జీవితం తగ్గింపు జీవితం నుంచి బయటకు వచ్చేసి ఆడంబరంగా జీవిస్తూ పవిత్రత నుంచి బయటికి చూడండి ఎట్లా పోతారో నాలుగవ వర్షం చెప్తున్నాడు ఏమనగా వచ్చిన వాడు అంటే ఎవడనగా వచ్చాసే ఒకడు సేవకురాలు మేము ప్రకటింపని మరి ఒక ఏసును ప్రకటించినను లాంగ్ ఇయర్స్ వాక్యం ఇది చాలా సంవత్సరాల క్రితం చెప్పబడ్డ వాక్యం ఇది వేరే ఒక ఏసు కూడా ఉన్నాడు వాళ్ళు వేరే ఒక ఏసుని ప్రకటిస్తున్నారు అని చెప్తుంది కాబట్టి చర్చ ఎందుకు చెడిపోయింది వేరే ఒక ఏసుని ప్రకటించినప్పుడు స్వీకరించింది తర్వాత చూడండి లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందినను పరిశుద్ధాత్మాని పొందుకోకుండా వేరే ఒక ఆత్మని పొందుకుంటున్నారు అంటే అది మోసపుచ్చిన ఆత్మ అన్నట్టు చూడడానికి పరశుధాత్మ లానే కనిపించింది కానీ అది కాదు అన్ని డూప్లికేట్స్ అంటాం చూసినావా ఆత్మ డూప్లికేటే తర్వాత వరాలు కూడా డూప్లికేట్ అయిపోతున్నాయి బయటికి ఫలం ఉన్నట్టు కనిపిస్తారు కానీ అవి కారు చూడండి మీరు అంగీకరి అంగీకరింపని మరి ఒక సువార్థను మీరు అంగీకరించినట్టు వేరే ఒక సువార్థ కాబట్టి మేము ప్రకటించిన ఏసిని కాకుండా వేరే ఒక ఏసిని ప్రకటిస్తే మీరు వాటిని ఎట్లా చెప్పండి ఒకవేళ మీరు సహించచ్చేమో గొప్ప గొప్ప దైవజనులు కదా మరి వీళ్ళు చెప్తున్నారు ఈ వాక్యాలు వేరే ఒక ఏసిని వేరే ఒక సువార్థను వేరే ఒక ఆత్మ గురించి వాళ్ళు చెప్తుంటే మేము పొందుకుంటున్నాం కదా కానీ ఆయన ఏమంటున్నాడంటే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోసుల కంటే ఎంత మాత్రం తక్కువ వాళ్ళను కానని పంచుకొని చిన్నాను మాటలందు నేను నేర్పు లేని వాడనైనను జ్ఞానమందు నేర్పు లేని కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్య మీ నిమిత్తము మేము ఆ జ్ఞానంను కనపరిచి ఉన్నాము మిమ్మల్ని హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించచ్చు నన్ను నేనే తగ్గించుకోనందు పాపం చేసేసినా సరే ఆయన చెప్తున్నాడు ఎంతగా నేను ప్రయాసపడ్డా మీ గురించి మీకు సత్యాన్ని ప్రకటించి మీరు మటుకు ఎందుకు మోసపోయినారు కొనతీ సంగం మోసపోయింది అని చెప్తుంది కాబట్టి ఎట్లా చర్చ మోసపోయింది అనేది ఇక్కడ మనం వేరే ఒక ఏసీని వెంబడిస్తుంది అంటే సమర స్త్రీతో మాట్లాడి ఒక రోజు ప్రభు అమ్మ మీకున్న నువ్వు నిజమే చెప్పితేవి నీకు ఇంతకు ఎంతమంది ఉండే ఐదు మంది భర్తలు ఉండే కానీ ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు అంటే వాడు దొంగ వాడు మోసగాడు అన్నట్టు అంటే ఆరవ వాడు ఉన్నాడు ఇప్పుడు ఆమెతో కానీ అంటున్నాడు నీకు ఆరవ వాడు నీ భర్త కాదు అన్నప్పుడు ఆమె అక్కడ తన హృదయం ఆమె ఉండే పగిలిపోయింది అన్నట్టు ఐదు మంది గురించి తెలుసు ఆమె ఐదు మందిని పెళ్లింగ్ చేసుకుంది ఒకరు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయామని కానీ ఆమె దగ్గర ఉన్నవాడు భర్త కాదని ఈ లోకంలో ఎవరు తెలియదు సీక్రెట్ గా పెట్టుకుంది ఆ సీక్రెట్ ని దేవుడు బయటికి తీసుకొచ్చింది మన ప్రభు అన రహసేవాడు హృదయాలను పరిశీలించేవాడు కాబట్టి దాంతో ఆమె భయపడిపోయింది ఈయన నిజంగా మెస్ అయ్య అని పోయి మొత్తం ఒక్క వ్యభిచారిని సమరయపట్నాన్నంతా మార్చుకున్నదని అక్కడ వాక్యం మనం చూస్తాం నేను చూపించిన ఏసుప్రభు ఫస్ట్ టైం సమరేపట్నానికి వస్తే వాళ్ళు తృణీకరించు ఇంత గొప్ప దేవుడు మానవ శరం ధరించి వస్తుంటే ఆయన చెప్తున్న వాక్యాన్ని సమరపట్న స్థులు తృణీకరించారు ఇప్పుడైనా మీకు బుద్ధి చెప్తాను చూడండి నేనంతట నేనే వచ్చి మీకు సువార్త చెప్తే మీరు నన్ను లైట్ తీసుకున్నారు ఇప్పుడు నేను మీ మీ మనుషుల నుంచి ఒక స్వల్పమైన స్త్రీని అందరు ధృవీకరించిన ఆ స్త్రీ ధర సువార్త చెప్పిస్తా దోషం గల దేవుడు కదా మన దేవుడు కాబట్టి మనం మటుకు ఏసుని వెంబడిస్తున్నాం అని ప్రశ్నించారనుకో మిమ్మల్ని వేరే ఒక ఏసి ఉండడాన్ని వాక్యం చెప్తున్నప్పుడు చర్చి వేరే ఒక ఏసుని వెంబడిస్తుంది వేరే ఒక ఆత్మాని పొందుకుంటుంది వేరొక సువార్థని స్వీకరిస్తుంది అది సభమే అనుకుంటుంది యుక్తం అనుకుంటుంది ఓ సపో నువ్వు ఎట్లా రుజువుపరుస్తావు చెప్పండి ఆయన వేరే ఒక ఏసని ఆడంబరంగా జీవించే జీవి ఆడంబరంగా జీవించాలా అని చెప్పే ఏసని వెంబడిస్తే ఆయన నిజమైన ఏస ఈ లోకంలో మీకు శ్రమలు తప్పవు అన్నాడు ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది ఎందుకంటే మొదట అది నా ద్వేషించింది అన్నాడు నీకు నేను ఎవరు చెప్పండి నువ్వు ఆడంబరంగా జీవిస్తుంటే అందరితో సమాధాన పడి ఈ లోకంతో సమాధాన పడి విగ్రాలకు పెట్టిన వాటిని తినుకుంటా పండగలను పాల్గొనుకుంటా నువ్వు అట్లా సమర్థించుకుంటే వేరే ఒక ఏసుని కాకుండా ఇంకా ఎవరు నిన్ను వెంబడిస్తున్నావు అట్లా చెడిపోయింది చర్చ సిస్టమ్ ఈరోజు ప్రపంచాత్మకంగా మనం మటుకు రేముల రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయంలో మనం చూస్తాము మనము ఆరవ అధ్యాయము చూడండి ఒకసారి రేముల పత్రిక ఆరవ అధ్యాయము మనం వెంబడించే ఏసు గురించి అక్కడ చెప్పబడుతుంది కదా చెప్పాలని వాక్యం ఎక్కడుంది కొత్త మొదటి పత్రిక అధ్యాయ ఫస్ట్ కొరంది లేఖనంలో ప్రకారంగా అదే వాక్యం చదు మొదటి కొరంది పదిహేను అధ్యయం మూడో వచ్చిన అన్నా నాకు ఇయబేశమును మొదట మీకు అప్పగించి అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి సమాధి చేయబడేను లేఖనముల ప్రకారము మూడో దినుమన లేపబడేను కాబట్టి మనం ఏ విమరిస్తామో అడిగింది అనుకోండి ఇది వాటిని రెఫర్ చేసి చూపించాలా లేఖన ప్రకారము మన పాపలు నిమిత్తమై మరణించి సమాధి చేయబడి లేఖనల ప్రకారం మూడవ నాడు తిరిగి లేచిన ఆ యేసునే మనం ప్రకటిస్తున్నాం అందుకు నీ పరిచర్యలో ఈ విషయాలని జ్ఞాపకం చేసుకోవాలను మన పాపలు నిమిత్తమై ఆయన మరణించిండు తర్వాత సమాధి చేయబడింది మన లేఖనల ప్రకారం ఆయన మూడవ నాడు తిరిగి లేచింది ఇవన్నీ పాపలు నిర్బంధించవలన ఉన్నాయి కాబట్టి వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి అసలు నిన్న ఏ శుభ్రవర్త అన్నట్టు ఆడంబరంగా జీవించాలా ఐశ్వర్యవంతులే జీవించాలా అనేది వేరే ఒక సువార్త అదంతా అబద్ధాన్ని ప్రోత్సహిస్తుంది అన్నట్టు కాబట్టి ప్రటన గ్రంథంలోని విషయాలను మనము ధ్యానిస్తాము నిజమైన యూస్ని ఎట్లా వీళ్ళు తునీకరించు చెప్తు చూడండి ఇప్పుడు ప్రటన గ్రంథము పదిహేడవ అధ్యాయం నుంచి చూస్తాం ఎందుకంటే పదిహేడవ అధ్యాయంలో ఈ స్త్రీకి సంబంధించిన విషయాలు ఆరంభమై పద్దెనిమిదిలో ముగిస్తుంది పద్దెనిమిదిలో ఆ స్త్రీకి శిక్ష ఉంటుంది అన్నట్టు కాబట్టి ఈ స్త్రీకి సంబంధించిన సూచనలన్నీ మనం చూసినాం ముఖ్యంగా తన గుణగణాలు తన దుస్తుల రంగులు తన ఆభరణాలు ఇవన్నిటి మనం చూసినాం గతంలో ధూమ్ర రక్త వర్ణం వస్త్రం ధరించుకున్న స్త్రీ అని నాలుగవ వర్షంలో ఉంది పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనంలో కాబట్టి ఆత్మీయ స్థితిలో మనం గ్రహించిన ధూమ్రము రక్తము ధూమ్రము అంటే పోపుల్ కలరు రక్తం అంటే ఎరుపు అన్నట్టు కాబట్టి పోపుల్ కలర్ ఎరుపు రంగు పర్పుల్ కలరు పాత నిబంధన విధానానికి సాదృశ్యము ఎరుపు క్రొత్త నిబంధన మన ప్రభు యొక్క శిరువయాగానికి సాదృశ్యం కాబట్టి అవి యొక్క అదొక రెం రెండు నంచల వాడిగల కట్టుకున్నప్పుడు ఒక లేయర్ అంటాం ఒక స్పిరిచువల్ లేయర్ రెండో స్పిరిచువల్ లేయర్ లో వాటికి సంబంధించిన విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి ఏంటంటే ఈ స్త్రీ ప్రతి ఒక్కరిని పాపంలో పడేసింది చర్చ సిస్టము ప్రతి ఒక్కరిని పాపంలో పడేసింది అన్న చెప్ ముఖ్యంగా మనం ప్రట గ్రంథం అధ్యాయం పన్నెండవ మనం చూసినాము పరిగమా సంఘానికి పత్రికలలో అక్కడ ఏమో చెప్పిందంటే యజబేలు అన్న అబద్ధ ప్రవక్తిని మీరు దగ్గర తీసుకున్నారు ఆయన ఏం చేసింది ఒకసారి చదవండి ఎవరన్నా రెండవ అధ్యాయము ఇరవై వచ్చినాం ఎందుకు చర్చికి శిక్ష రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అదేమనగా నీ మీద తప్పు ఒకటి మోపవలసింది అంటే చర్చ మీద తప్పు ఒకటి మోపవలసింది పెరుగమా సంఘం సంబంధించిన వాక్యం ఇది చదువుతారు ఇప్పుడు అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అదేమనగా ఏమనగా తాను ప్రవక్తి నని చెప్పుకొని స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు చేటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరుచుతున్నది ఇప్పుడు చూడండి చర్చలో ఏం జరుగుతుందంట లిజబేల్ ఆత్మహత్య విడిందంట ఎలిజబేల్ ఒక ప్రవక్త ఉండి ఏం చేసిందంట ప్రవక్తని నా దాసులకి చెడు వాటిని నేర్పించింది మరోసారి చదువుతారు సెకండ్ పార్ట్ లో ఆ వాక్యం జారత్వము చేయుటకును విగ్రహములను బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది బోధించుచ్చు మోసగించుతున్నది కాబట్టి నా దాసులు అంటే ఎవరు చెప్పండి చర్చల దాసులు అంటే ఎవరు చెప్పండి సేవకులే కదా సేవకులని అది సేవకులకి బోధిస్తుందంట రాంగ్ అపవి అబద్ధాన్ని బోధిస్తుంది జత్వము చేయటంలో మరియు విగ్రహాలకు అర్పించిన వాటిని తినడంలో ప్రోత్సహించిందంట మోసగించిందంట కాబట్టి దాసులు ఏమైనా ఇప్పుడు మోసపోయినారు అంతే కొంతకాలంకి ఏమవుతుందంటే దాసులు మోసపోయిన దాసులు మరి మోసపోతూ ఉంటారు మోసపోయినాక ఏం జరుగుతుందంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరన్నా వాక్యం చెప్తే వాళ్ళ మీద పడతారన్నట్టు వీళ్ళు వాళ్ళని ఎట్లన్నా చేయాలి అది ఇంకా యజబేలు భర్త ఎవడు ఆహాబు యజబేలు గుణగణమైంది తన ప్రవర్తన చంపించినందుకు ఏలియా ఎంటబడింది ఇది కూడా అంతే ఎవడైనా ఇప్పుడు చర్చ సిస్టంలో యజబేలు దాసులని ఎవ్వడైనా తిరస్కరించినా వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు ఆత్మ ఈ యజబేలు ఎంట మనందరికీ అనుభవాలు నేర్చు మన గ్రూప్లో ఎజెబుల్ ఆత్మ మనల్ని ఎట్లన్నా పడగొట్ట ఎంతకన్నా ప్రయోజపడుతుంది అందుకే నేను చెప్తున్నా మినిమం వన్ అవర్ ప్రేయర్ ఉండాల మీరు మాక్సిమమ్ నేనైతే త్రీ అవర్స్ ఆల్మోస్ట్ ఉంటాయి ఎవ్రీడే ప్రే అవర్ త్రీ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ మినిమమ్ త్రీ అవర్స్ అవుతుంది కనీసం నిద్రపోయేటప్పటికీ నాకు నిద్ర సరిపోతుంది ఎందుకంటే అనేక ప్రాంతాల్లో నేను చెప్తుంటా కాబట్టి నేను వాటికి ప్రేయర్లో ఉండకపోతే ఎప్పుడో చంపి పడేస్తాడు నన్ను కాబట్టి ఎవరు ఇట్లున్న నేను మటుకు ఖచ్చితంగా మినిమం త్రీ అవర్స్ పర్ డే కంపల్సరీ నేను చేస్తాను లేదు లేకపోతే నాలో అగ్ని ఆరిపోతా కానీ నేను బ్రీఫింగ్ చేసుకోవాలా అది ఆ ఆరిపోక నేను నూనె పోసుకోవాలా కట్టెలు పెట్టాల నేను దేవుడే ఫ్యానింగ్ చేశాన వాక్యం అది నేను గతంలో అంటే దేవుడే ఆ యొక్క దాని మీద విసురుతా ఉంటాడు అది ఆగిపోకుండా మండు పెట్టుకుంటే కట్టెలు మంట మండుకునే ఆగలే కాబట్టి ఈ యజమేలు ఏం చేసినారో నీకు తెలుసు సంఘంలో ఉన్న దాసులందరినీ అంటే చర్చ్ ఉండే లీడర్స్ అందరినీ అది విచారం చేయించింది ఆత్మీయ స్థితిలో అర్థం కొన్ని ప్రకృతి సజం కూడా జరుగుతున్నాయి హండ్రెడ్ నో డౌట్ అందులో నేను ఎన్నో కేసెస్ చూసిన రీసెంట్లీ కూడా ఒకటి చూసినాం మేము పోయి వాక్యం చెప్పొచ్చినట్టు చింతూరు ప్రాంతంలో అక్కడ ఒక పాస్టర్ ఆయనకు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండగా కూడా మళ్ళా అపవిత్రంగా జీవించాడు అంతకుముందు పోయిన ప్రాంతాల అంతట్లో పాస్టర్ భార్య పాస్టర్ని పెట్టి ఎవరితో వెళ్ళిపోయింది సంఘస్తులతో ఎక్కడ ఇది చర్చలు జరుగుతుంది ఇది ఆత్మ ప్రకృతి సహజంగా కానీ మనకు తెలుసు ఆత్మీయంగా బాహాటంగా ప్రపంచాత్మకంగా జరుగుతుంది విస్తరించి కాబట్టి లోకాన్ని ప్రేమించడము దినంలోను మాసంలోను ఉత్సవ కాలంలోనూ పండుగలను క్రిస్మస్ పండుగలు ఇవన్నీ సెలబ్రేషన్స్ అన్నట్టు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానట్టు చర్చ రోజు అంత అన్ని గంటలు ఏ ప్రార్థన కూర్చోదు అన్ని గంటలు ఈ రోజు ధ్యానంలో ఉండదు అన్ని గంటలు ఏ కూడా ఆ దేవుణ్ణి ఆరాధించేది అంతగా సమయము పండుగల్లో అట్లా మొత్తం ఆ చర్చస్ అన్ని చెడిపోయినాయి అందుకే చెడునోసారి ప్రటన గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చి చూడండి ఎట్లా చెడగొట్టింది ఈజబేలు వర్గమ సంఘం ఎట్లా చెడగొట్టింది సంఘాన్ని ఎట్లా చెడగొట్టింది ప్రటన గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చంలో ఈ వచనం మనం ఇప్పుడు ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ వచనంలో ఆమెతో యువచరించిరి భూనివాసులు ఆమే వ్యభిచార మధ్యములు మత్తులైరి కాబట్టి వ్యభిచార మధ్యంలో మత్తులు అయిపోయినారు భూనివాసులు మరియు భూరాజులు కాబట్టి ఈ మద్యం దేనికి సంబంధించింది మనకు తెలుసు మంచి ద్రాక్ష అంటే ఏంది చెడ్డ ద్రాక్ష అంటే ఏంది అనేసి దానికి సంబంధించిన మనకు కూడా తెలుసు లేక ఆ యొక్క తానా అనే ప్రాంతంలో మొట్టమొదటి ప్రభు చేసింది అక్కడ ఫస్ట్ ఆశ్చర్యకార్యం నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం అది కేవలము ఆ దాసులకు తప్ప ఎవరు తెలియదు ఏసుకి దాసలకు తప్ప ఎవరు తెలియదు అట్లా నీళ్ళు నింపినట్టు అందరూ ఏమనుకుంటున్నారు అందరూ మొదట మంచి ద్రాక్ష రసం పోసి చివరికి జబ్బు దాసన కానీ మీరేంటి మొదటి నుంచి మంచి ద్రాక్ష రసమే పోస్తున్నారు అందరూ ఆ ఇంటి యజమాని మెచ్చుకుంటుంటే ఆయన ఆశ్చర్యపోతుంటే ఎక్కడికెళ్ళి వచ్చింది జబ్బు ద్రాక్షరసం అంటే పులిసిపోయింది మంచి ద్రాక్ష రసం అంటే తీయగుంటుంది అన్నట్టు జబ్బుది నిద్రమత్తు బురుస్తుంది అన్నట్టు ద్రాక్ష రసంలో అచ్చిన ద్రాక్షలలో ఒక మినరల్ ఉంటుంది రెస్వెరికాల్ రెస్వెరికాల్ అనే మినరల్ ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేస్తే వాడికి లాంగ్ లైఫ్ ఉంటుంది ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయని అది ఈ ఏజ్లో అంటే పెద్దవాళ్ళమైనాక తీసుకుంటే ఏం పనికిరాదని కూడా ఒకటి ఉంది సైంటిఫిక్ రీసెర్చ్ కానీ చిన్నపిల్లలు వాళ్ళనిస్తారు ఆ ద్రాక్షరసం వడి వడి కాబట్టి అది జబ్బు ద్రాక్షరసము ఈమె ఏం చేస్తుంది జబ్బు ద్రాక్షరసం పోస్తుంది అంటే అర్థం ఏంటంటే మంచి ద్రాక్షరసం అంటే ఆత్మీయ స్థితిలో తాజా మన్న తర్వాత ద్రాక్షరసము పరశుధాత్మ కూడా సాదృశ్యం కాబట్టి పశుధాత్మంతని ఆనందం ద్రాక్షరసం కాలితే మనుషులకు ఆనందం ఉంటుంది కాబట్టి పర్షుదాత్మ ఎంత ఆనందానికి సాదృష్యం కాబట్టి ఈ మన్ ఈ యొక్క ఈ తాజా ద్రాక్ష మంచి ద్రాక్ష దేవుని వాక్యంలోని సత్యానికి సాదృష్యం జబు ద్రాక్ష అంటే అది దేవుని వాక్యం కాదన్నట్టు ఈ స్త్రీ అట్లా ఎట్లా వ్యభిచారం చేపిస్తూ లోకంతో సమాధాన విగ్రహాలకు పెట్టిన వాటిని తినిపించింది అన్నట్టు ఈత జబే ఎక్కడుంది ఏ సంఘంలో ఉంది పెర్గమ్మలా ఉందా తుయాతరలో ఉందాయాతరలో ఉందన్నప్పుడుతర సంఘం పన్నెండవ వచనం ఏముంది రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో పెర్గమ్మలో ఉన్న సంగపు దూతకు ఇలాగురాయిము మీరు చదివించింది ఇరవయో వచనంలో మనకి పద్దెనిమిదో నుంచి ఉంటుందన్న తుయాతరలో ఉన్న సంగపు దూతకు ఇలాగు నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనము నేను నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తని అని చెప్పుకొని స్త్రీని నీ ఉండనిచ్చి అని ఇక్కడ స్టార్ట్ అయింది నిర్గమ సంఘము పదిహేడవ వచనంతో క్లోజ్ అయిపోయిందన్న పద్దెనిమిది నుంచి ఇరవై దాకా తుయాతర సమయం కాబట్టి ఆత్మీయ స్థితిలో మనం అర్థం చేసుకోవాలా ఈ యొక్క జబ్బు ద్రాక్ష రసము అబద్ధాలకి కల్పితాలకి సత్యము ప్రకటించే బోధలకి సాధృషం అన్నట్టు ఇవన్నీ కాబట్టి ఆమె ఏం చేసింది ఈ మతపరమైన జీవితము మనుషులకి వీటన్నిటి పరిచయం చేసింది వేరే ఒక వేరే ఒక సువార్తని వేరే ఒక ఆత్మని పరిచయం చేసింది అన్నట్టు వాళ్ళు అదే తాగి ఆ బోధలని స్వీకరించి మత్తులైపోయినారు అన్నట్టు అందుకు నిద్రబోతున్నారు అన్నట్టు కాబట్టి అవధ బోధ ఆశ్రయిస్తే మత్తుగా ఉంటుంది అండి జీవితం ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తావో మేల్కుంటావు అది నేను మత నుంచి బయట లాక్కొని అన్నట్టు కానీ మత్తులు ఉన్నవాడు ఎట్లు గ్రహించారో అది సత్యం గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూద్దాము యశా గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యయన వరం మనం కొంతవరకే చూసి ముగించుకున్నాము ఈరోజు మరి కొంత డీటెయిల్గా వెళ్ళిపోతాం యశ గ్రంథము ఇరవై అధ్యాయము ఆరు నుంచి పదమూడు వర్షాల వరకు చదవండి యశగ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇక్కడ మనం చూస్తాము ఏ రీతిగా ఈ మతపరమైన జీవితం చెడిపోయిందితోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతి యుహోవ శిక్షించును అరియలతో యుద్ధము చెయ్యు సమస్త అక్కడ శిక్షించబోతుంటూ ఎవర్ని అనేది అక్కడ ఉంది ఆయన ఎట్లా శిక్షించబోతున్నాడు భూకంపంతోనూ తోను గొప్ప తోను దాని తర్వాత తుఫానుతోనూ దాని తర్వాత దహించు అగ్నితోనూ అంటే ఖచ్చితంగా ఎక్కడ ఆయన తీర్పు మనము ఆ అగ్ని ఉంటుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయినా ఆయన ఏదైతే వాడు ఇవడలేడు కదా ఆయన ఎప్పుడు దర్శనం ఆయన దర్శనం మనకి కలిగినప్పుడు అగ్నిలో నుంచే స్టాల్ అది ఫస్ట్ అగ్ని కనిపిస్తుంది మోషన్ చూస్తాం కదా మనం ఆయన పర్వతం మీద పైనప్పుడు ఫస్ట్ కనుక్కుంది అగ్ని దాని దేవుని స్వరం వినిపించింది ఎక్కడ పోయినా కానీ అగ్ని ఉంటుంది దాని తర్వాత ప్రభువు బయలుపారు ప్రభు వస్తాడన్నా అపోస్తకర మనం చూస్తున్నాము ఆ రోజు వాళ్ళు ఉపాస ప్రార్థన ఉన్నారు ఎంతకు వస్తే పండుగ రోజు ఉపాస ప్రార్థనలుంటే ముందు ఏమైంది చెప్పండి అగ్ని నాలుకల వల్లే విభజింపబడింది కదా అగ్ని ఉంది ఫస్ట్ ఫస్ట్ అగ్ని దిగి వస్తుంది దాని తర్వాతనే అభిషేకము దాని తర్వాతనే కృపవరలు ఇవన్నీ ఫస్ట్ అగ్ని మనకు అవసరం అనేది జ్ఞాపకం చేసుకోవాలనికే అగ్ని దేవ దహించి అగ్ని గల నన్ను ఈరోజు అగ్ని చేత అభిషేకించు అన్న నా హృదయంలోకి దిగిన ప్రభు దహించి అగ్ని రూపకంగా అన్న ప్రార్థన అవసరం దహించు అగ్ని మనతో పాటు ఉన్నంత కాలము మనం పాలు చేయడం పాపం అంటే అసహమిస్తుంది ఎందుకంటే అది మొత్తం కాల్చి వేస్తుంది నీ నియమాలని పాపపు నియమాలను అన్నిటినీ పూర్తిగా పాలు చేస్తుంది నీలో ఎటువంటి చెడు తలంపులు ప్రవర్తన రానికుండా అది కాల్చి వేస్తా అందుకే నీ ఉదయం లేచినప్పుడల్లా వర్షుధాత్మక దేవ అగ్ని రూపకంగా నా హృదయానికి ప్రార్థన నీకు అన్నది వారి మీద వాలింది అగ్ని నాలుకల కాబట్టి దహించు అగ్ని వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నీ పాపపు నియమాలన్నీ కాలిపోతాయి సమస్తం తేటగా అయిపోతుంది ప్రతి ఒక్కరికి నువ్వు తేట కనిపిస్తావు ప్రభుకి నువ్వు తేట కనిపిస్తావు నీ కళ్ళల నుంచి అగ్ని బయలుదేరుతుంది దుష్ట శక్తులు చూడలేవు కళ్ళు మూసుకొని ఉంటే నువ్వు ప్రేయర్ చేస్తున్నావంటే వాటికి అవి కండు మూసుకొని ఉంటాయి ఎందుకంటే నేను చూడలేవు అన్నట్టు కన్ను కండు వాటికి బలవంతంగా తెరిపించి నీ కళ్ళల నుంచి ఆ అగ్ని వాడిని పోయి కాల్చేటట్లు నువ్వు ప్రార్థన దేవునికి ఇప్పుడు అగ్ని బయలుదేరుతాయి నీవు నీ చేతులలో అగ్ని ఉంటుంది నీ కాళ్ళలో అగ్ని ఉంటుంది సరే మనము తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాం కానీ ఒకరి కాలు మీద ఇంకొక కాలు పెట్టి ప్రార్థన చేయం మనం మనం మన సంస్కృతులు అది ఫిట్ కాదన్నట్టు దయం పట్టిన నీ కాళ్ళ మీద నీ కాలు వరకు నీ కాళ్ళకి అగ్ని ఉంటుంది ఎందుకంటే నువ్వు అగ్నిమయమైనావు కాబట్టి అగ్ని మన దహించే అగ్ని కల్లా మన దేవుణ్ణి స్వీకరించం నీలో బహుగా అగ్ని ఉంటుంది అగ్ని నువ్వు తల మీద చేపెట్టినప్పుడు పై నుంచి కాలుతడ వాడు నువ్వు కాలు వాటి కాలు నీ కాళ్ళలో నుంచి అగ్ని పోతాయి కొన్నిసార్లు దయ్యాలు పడలు తలమీద చేపెట్టి ప్రారంభిస్తే అప్పుడు నువ్వు కాళ్ళ మీద పెడితే రక్క పడిపోతాయి అవి అవి నీకు ఆ కాబట్టి సఫర్ అవుతా ఉంటాయి వెలగొట్టడానికి సరే ఇప్పుడు చదువు అరియల్కి దేవుడు శిక్షిస్తుంది కదా అరియలతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయు వారును దాన్ని బాధపరుచు వారందరూ రాత్రి కన్నా స్వప్నము వలే ఉందరు కాబట్టి అడిగాలంటే గొప్ప జన సమూహము గొప్ప జన సమూహాన్ని వాళ్ళందరూ వాటి మీద యుద్ధం చేసి వాళ్ళందరినీ మరణపాలు చేస్తారు కాబట్టి వారి తర్వాత అంటే వాళ్ళందరికీ శ్రమ గొప్ప సమూహం అంతా శ్రమ పొందినాక ఎవరైతే వాళ్ళకి శ్రమ పెట్టినరో వాళ్ళందరూ ఎట్లయిపోతారంట మాయమైపోతారంట ఇప్పుడు జరిగిన తర్వాత ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును దప్పిక గునినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మశిలిన వాణ్ణి ప్రాణము ఇంకను ఆశగుని ఉన్నట్లును సీయోను కొండ మీద యుద్ధము చేయి జనములు సమూహం సంభవించును ఇప్పుడు దాని తర్వాత ఎనులార తేరి ముందుడి మీ కండ్లను చెడగొట్టుకునుడి గుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు మద్యపానము చేయకూలుచున్నారు యహోవా మీద గాఢ నిద్రాత్మను వారికి మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి ఉన్నాడు కాబట్టి ఇది ఎందుకు ప్రభువే ఈ రీతిగా చేస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ వాళ్ళు ద్రాసం తగకున్న మతులైనారంట ఎందుకు మతులైనారు యుహోవా వారికి ఆ మత్తుని కలిగించడనుంది తర్వాత వారికి గాఢ నిద్ర కలిగించడనుంది తర్వాత అతనే వారి కనులు మూర్పించను తర్వాత వారి ప్రవక్తలు వారిని పరిపాలించేవారు వాళ్ళందరూ వారికి ఏమైంది అక్కడ ముసుగు వేస్తున్నారు వాళ్ళందరూ కవర్ చేయబడింటారు ముసుగులు వేసుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళు కూడా చూడలేని స్థితిలో ఉన్నారు అన్నట్టు ఎవరు చేసినారు ఇది అంటే మన ప్రభుయం స్ట్రాంగ్ డ్రింక్ అని ఉంది ఇంగ్లీష్లో ఇక్కడ అయితే ఇది మోసపో మోసము మత్తు ఇవన్నీ ఒకటే సూచన అన్నట్టు మోసపోయిన జీవితాలు అన్నట్టు ఇవి ఇవి మనం ఎక్కడ చూస్తామంటే దేవుడు ఎందుకు ఈ రీతిగా చర్చని చేసిండు అంటే ఆయననే ఎందుకు మతానికి ఎటువంటి శిక్షణ ఇస్తున్నాడు వారిని ఎందుకు మత్తిల్ల చేస్తున్నాడు వారికి ఎందుకు నిద్ర కలిగిస్తున్నాడు వారిని ఎందుకు అప్పగిస్తున్నాడు వారి కళ్ళు ఎందుకు మూసేసిండు దేవుడు చూడకుండా సత్యాలయం వారి ప్రవక్తలని వారి పరిపాలకులని ఎందుకు వారికి ముసిగేసిందంటే వాళ్ళు కూడా చూడలేరు అన్నట్టు మొత్తము సిస్టమే గుడ్డితనం అయిపోయింది అన్నట్టు అరియలు చూడలేకపోతున్నాడు గొప్ప జనం తర్వాత ప్రవక్తలు చూడలేకపోతున్నారు పరిపాలకులు చూడలేకపోతున్నారు అందరూ గుడ్డి వాళ్ళు అవుతున్నారు ఎందుకు అంటే నేను చూపించేస్తా వాక్యం క్లోజ్ చేస్తాను ఒకటే వాక్యంతో బహు భయంకరమైన వాక్యం ఇది అది గలుచుకున్నప్పుడల్లా నాకు ఒళ్ళు జందరిస్తూ ఉంటాయి చూడండి తెస్రాసిన పత్రికలు చూస్తాం ఒక వాక్యాన్ని తెసం రెండవ పత్రిక మన ప్రభు నేచర్ ఏంది ఆయన గుణగణం ఏంది అనేది ఎప్పుడు అర్థం చేసుకోగలం మనం తెసలకు రెండవ పత్రిక రెండవ అధ్యయనము పదకొండవ శ్రములో ఉందే వాక్యం కాబట్టి తొమ్మిది నుంచి చదుదాం తొమ్మిది నుంచి నశించుచున్న వారు తాము రక్షింపబడటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కాబట్టి ఎవరు నశించిపోతారు ఎవరైతే సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోతారో ఎందుకు గొప్ప జన సమూహం అందరూ మరణిస్తారు ఎందుకు సర్పములు తేళ్లు నాశనం శాశ్వతంగా నరకానిపోతుంది వాళ్ళు సత్య విషయమైన ప్రేమను అవలంబిపకపోయి గనుక ఇప్పుడు చూడండి వారిని వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలంతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించే సమస్త మోసంతోనూ చూడండి వాళ్ళలో ఇట్లుంటాయి ఇవన్నీ కార్యాలు జరుగుతుంటాయి అద్భుతాలు జరుగుతుంటాయి కాబట్టి సమర్థించుకుంటున్నారు వాళ్ళు కానీ వారు వారిలో అబద్ధ విషమైన సమస్త బలము అంటే సైతాను బలము వాళ్ళలో కనిపిస్తుందని చూపిస్తుంది చూడండి ఇప్పుడు నేను చూపిస్తా దుర్నీతిని పుట్టించే సమస్త మోసంతోనూ నాశన నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును ఎవరైతే సత్య విషయమైన ప్రేమను అవలింపకపోతున్నారో వాళ్ళలో సమస్తం వాళ్ళలో సమస్తము మోసంతో ఉన్న జీవితము తర్వాత వాళ్ళందరూ నశించిపోతున్నారు వాళ్ళలో సైతాన్ని కనపరచు బలం ఉంటుందంట వాళ్ళు అనుసరించేది సైతాన్ని బలం చూడండి అందు నిమిత్తం ఎవరైతే సత్యాన్ని ప్రేమించారో పదకొండవ వర్షంలో ఇందుచేత సత్యంను నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్ష పొంది పొ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు దేవుడే పంపిస్తాడు దేవుడే సైతానికి పంపిస్తాడు పంపించిందే లేదా గతంలో రెచ్చగొట్టి యుద్ధానికి పోయి చనిపెట్టేట్టు చేస్తారు నేను పోతాను పంపన్నాడు సైతానుడు ఈ అంత్యకాలములలో ఎవడు దేవుని బిడ్డ ఎవడు సైతాన బిడ్డ గ్రహించడం బహు కష్టం అందుకు అగ్ని ఉండాలి ఎందుకంటే అగ్ని ఉంటే అది అది నీ నుంచి వాండ్లకు పోయిందంటే వాంట్లో ఏ దురాకులు ఉన్నా కాలిపోతే వాడు తేటగా బయటకు వస్తాడు అది కాలిపోకముందు నేను వ్యతిరేకించిందంటే ఖచ్చితంగా వీళ్ళ దురాక ముందని గ్రహించగలవు నిన్ను తృణీకరించే వాళ్ళు ఎందుకు దునీకరిస్తున్నారు నువ్వు సత్యాన్ని ప్రకటించినప్పుడు నీకు తెలుసు ఇది సత్యం అని వాడికి కూడా తెలుసు నువ్వు చెప్పేటిది సత్యం ఉంది ఆధారం బైబుల్ ఆధారంగా చూపిస్తున్నవారి అయినా కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాణిలో దురాత్మ ఉంది మోసపు చ ఉంది అది అది ఎవరు పంపిస్తున్నారు చూడండి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు ఎందుకంటే వీళ్ళు ఎంత చెప్పినా అబద్ధాన్ని ఆశ్రయించారు కాబట్టి అంతకంతకు వాళ్ళు చెడిపేటట్లు దేవుడు వారిని అబద్ధానికి అప్పగించారు సైతాన్ని బలాన్ని అక్క వారికి అప్పగించండు దుర్నీతి అంటే అభిలాషను వారికి అప్పగించడు దుర్నీతి అంటే పవిత్రమైన జీవితం అబద్ధమైన జీవితం మోసకరమైన జీవితం శరీర కోరికలు తీర్చుకునే జీవితం లోకంతో సమాధానపడడం అందుకు ఎందుకు గంట సేపు ప్రేయర్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు మినిమం ఒక గంట సేపు ప్రేయర్ చేయలేదంటే ఇప్పుడు బహుతేటగా అర్థమవుతుంది వాళ్ళకి ఎందుకు ప్రార్థన అంటే సహ్యం వాళ్ళకి ఎందుకు ఒక రెండు బైబుల్ అధ్యాయాలు ధ్యానించాలంటే బాధపడతా ఉంటారు వారి శరీరము ఎంత బలహీనం అనేది ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి ఎంటైర్ చర్చి సిస్టమ్ అట్లాంది ప్రపంచాత్మకంగా ఎవరు ప్రేయర్ చేయరు పాస్టర్స్ కూడా ప్రేయర్ చేయరు పాస్టర్స్ కనీసం నేను అడుగుతా డైరెక్ట్గా మొహం మీద మీ పాస్టర్స్ని ఎవ్రీ బ్రదర్ మీరు రోజుకి ఎనిమిది గంటలు ప్రార్థన చేస్తారంటే కళలు వంచుకుంటారు కొన్నిసార్లు అయితే సార్ బైబుల్ ఎక్కడ వాక్యాలు అనే కూడా కదా అలా అంత భయంకరంగా ఉంది చర్చస్ ఇష్టం నేను డైరెక్ట్ నేను చూసిన వాణ్ణి కాబట్టి చెప్తున్నా నేను ఎన్ని ప్రాంతాలు తిరిగినాం చర్చెస్లలో అంత పెద్ద చర్చెస్ ఉంటాయి ఒక్క సిస్టరో ఇద్దరు సిస్టర్లో ఒక బ్రదరో తప్ప ఎవరు బైబుల్ వాక్యాలు ఎక్కువ చూసి చదవని కూడా రాదా అటువంటి ముసుగు వేయబడ్డ పరిచారకులు ఎట్లా తమ గొర్రెలకి వీటన్నిటిని చూపించగలరు యజబేలు ఆత్మ ఇంత పవర్ఫుల్గా పట్టుకుంది చర్చస్ని ఈ స్త్రీ యజబేల్ అనే స్త్రీ చర్చసి ఇష్టము ఆత్మ కాలంలో ఇసాల్పల్లి పరిపాలించింది ఆ స్త్రీ స్వత నిర్బంధన కాలంలో ఆత్మీయంగా పరిపాలిస్తుంది తన దాసులను మోసం చేసింది అది ఏ మత్తిల్లా చేసింది వాళ్ళందరినీ దాన్ని మత్తులో పడి అందరు కొట్టుకొని పోతున్నాడు అది నేను మీరు చూపించిన ప్రకటన పన్నెండు అధ్యాము చివరి వచనంలో ఘటర్పము ఆ స్త్రీని ఏమి చేయలేక వాడి నోట్ల నుంచి వాడు ఆ జలాన్ని కక్కిండు ఆ జలంలో గొప్ప జనము అందరూ కొట్టుకొని నేను చూపించిన వాక్యం అబద్ధ బోధ అబద్ధ ప్రవచనాలు అంత మోసపుచ్చు జీవన విధానంలో గొప్ప జనం కొట్టుకొని పోతున్నారు భూమి దాన్ని మింగేసిందని చూపించిన అంటే గొప్ప జన సమూహము దాన్ని మింగేసింది కానీ వాడు లక్ష నలభై వేల మంది మీద కక్కిండు ఆ కానీ ఆ నీళ్లు ఆ నీళ్లు లక్ష వేల మందికి ముక్కనియకుండా భూమి తన నోరు తెరిచి వాటిని మింగేసింది అప్పుడు ఆ స్త్రీ రెక్కలు కట్టుకొని అరణ్యంలోకి మీ పరిచర్య అట్లుంటుంది దేవుడు నేను ఎగ్గ నడిపిస్తాను నువ్వు అక్కడికి ఎగిరిపోవాలా అరణ్యంలో ఎవడు నేను గుర్తించాడు నువ్వు ఒక ఒక స్ట్రేంజర్వి ఒక నువ్వు ఒక పరదేశవరో ఎవరు తెలియదు అని నువ్వు చెప్పుకొని కూడా చెప్పుకొని అవసరం నేను పలాని వానని పబ్లిక్ మీటింగ్స్ ఆంధ్ర దిక్కు కండక్ట్ చేసేటప్పుడు బ్రెదర్ మీ ఫోటో మీ పేరు పంపండి బెదర్ నేను పంపాను నీకు అర్థం కావాలి ఎందుకు నేను ఆ ఫోటో పెట్టను నేను ఎక్కడ నా ఫోటోలు కనిపించను కానీ ఇది సీక్రెట్ మీరు తెలుసుకోవాలా ఎందుకు ఫోటోలు పెట్టొద్దమని గమనించు ఆత్మలు ఉన్నాయి అని మీకు తెలుసు వాక్యం నువ్వు ఏమేం చేస్తున్నావో అవన్నీ గమనించి పోయి సైతానికి చెప్తా ఇప్పుడు సైతాన్ని ఏం చేస్తాడు వాని కింద ఉన్న ఆ ప్రధాన దూతలను దయ్యాలను వాటి కింద ఉన్న దయ్యాలను ఒక్కొక్కరికొకనికి పని చెప్పి పంపిస్తాడు నీకు వ్యతిరేకంగా అప్పుడు నీ పనులన్నీ ఆలస్యమైపోతాయి నువ్వు సేవకు పోలేవు నీ శరీరం అడ్డకు వస్తూ ఉంటుంది సేవకు వస్తావు బ్రదర్ అంటే సమ సడ్డులు చెప్తూ ఉంటావు అన్నట్టు మన అట్లా ఉండదు నీకు నీ నీకు అనుగ్రహించబడ్డ అన్ని ఆశీర్వాదాలు ఏవుని సేవకి ఆటంకంగా ఉన్నాయంటే అవి నీకు వ్యభిచారమే కొంచెం కష్టమే నేను చెప్తున్నా కావాలండి నిన్ను ఎంతగా ఆచరించి ఏమేమో నీకు అనుగ్రహించాడు అవన్నీటిని నువ్వు పరిచర్యకి ముందు పెట్టినవనుకో అంటే విలువనిచ్చినవనుకో వాటిని ఏదో సొడ్డుగా తీసుకున్నవనుకో నువ్వు వ్యభిచారంలో ఉన్నట్టు అంటే వాటి మీద నీకు మోజు ఉన్నట్లే నాకు ఇదొక సమస్య జాబ్ విషయంలో నేను ప్రమోషన్స్ అన్ని విడిచిపెట్టిన లక్షల లక్షల జీతాలు ఉండేయడం నాకు లేకపోతే ఇందుకు విడిచిపెట్టిన అంత పెద్ద పెద్ద ప్రమోషన్స్ అంటే నాకు తెలుసు నేను చేయలేను అది నాకు ఒకసారి అడ్డంగా ఉంటుంది సైతానికి తెలుసు కూడా వీడి సేవకి డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి వీడి జాబ్లకి వెళ్ళి వస్తున్నాయి కానీ జాబ్ని కొట్టి నీకు చూస్తాను ఇప్పుడు నువ్వేం చేసినావు జాబ్ జాబ్ ప్రాంతంలో నిన్ను నువ్వు సంపూర్ణంగా వెళితే చేసుకున్నావు అనుకో ఏం వాడు నేను నువ్వు ఏ కోరుకున్నప్పుడు వాడు ఎట్లా కొడతాడు అందుకే చెప్తా ఉంటాను కానుకలు ఇచ్చేవాళ్ళు బహు జాగ్రత్తగా కానుకలు ఇవ్వాల ఈ కానుక సేవ పరిచర ఎట్లా వాడబడల్లా అవ్వాలి ప్రతి డబ్బు ప్రతి పైసా రక్షణ మనుషులను రక్షణలో నడిపించడానికి ఉపయోగపడలాగానే ప్రాయపడ ప్రభు అని ప్రార్థన అవసరం మనకి ఇందాక చూసిన వాక్యం సువార్త ఉచితమే కానీ పరిచర్గా ఉచితం కాదు ఎన్ని వేలు లక్షలైతే మనకి సేవలు పోతా రకరకాల ప్రాంతాల్లో చాలామంది అనుకోవచ్చు పిచ్చేవాళ్ళు ఇంతగా డబ్బు పెట్టి ఇంత దూరం వచ్చి సువార్త చెప్తారని వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదండి ఎందుకంటే ముసుగువయే వడ్డ పరిచారకులు కాబట్టి నువ్వు నేను అట్లా ఉంటుంది దురోజు ప్రవ్వ నా మీద ఏమన్నా మూసుకుంటే తొలగించి తండ్రి నేను మీ సన్నిధికి వచ్చినప్పుడు నన్ను మీకు పరిస్థితుల్లో ప్రవ్వ మోసపుచ్చు ఆత్మకు నన్ను అప్పగించద్దు ప్రభు సైతాన్ని బలం నన్ను నేను బలహీనాన్ని నాకు మీ బలం అవసరం లేదు అసహించుకుంటున్నాను వాటి క్రియలని నేను అసహించుకుంటున్నాను నా ప్రార్థన నీకు అవసరం ఇదాను చర్చి సిస్టమ్ ఎట్లా మహావేషగా తయారైంది ఈ లోకాన్ని సంపూర్ణంగా ప్రేమిస్తూ ఏషావు జీవితాన్ని అనుసరిస్తూ సుఖానుభవనాశిని అనుసరిస్తూ కష్టత్వంలో పడిపోయింది ఏషావు ఎంత కన్నీరు విడిచిన చివరికి ఆయన మారు మనసు పొందే అవకాశమే దొరకలేక ఈ చర్చ సిస్టమ్ అట్లనే ఉంది మారు మనసు పొందాల్సి వస్తుంది పాపక్షణ పొందాల్సి వస్తుంది మహాశ్రమలలో ప్రాణం పోతూ ప్రవ్వ నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను ప్రవ్వ నేను ప్రార్థన చేస్తూ చనిపోతుంది శబ్ సిస్టమ్ కానీ మనకు బహు విశేషమైన పరిచయం ఏ నిన్న విన చూపించిన ఇంతమంది విన్నారో నాకు తెలియదు నిన్న వాక్యం కందరు పిలివిందులో ఉంటున్నారు కానీ నువ్వు చీకటి కాలంలో గొప్ప జనానికి ఇంకా సువార్త ప్రకటిస్తున్నాను లాస్ట్ వరకు ఏం ముగించేంతవరకు నువ్వు చావవు ఏ రోగా ముట్టలేవు ఏ వైరస్ రాని అది ఉండలేదు నీ దగ్గర నేను నేను మీ జోనికి రాలేదు వండుకోలేసా నీలో బహు విశేషమైన అగ్ని ఉంది ఇది నన్ను స్వీకరించి దాన్ని అనుమానించక అనుమానిస్తే ఎప్పుడు వాడు పరశురాత్మ నేను చెప్తున్నాను ఎన్ని సంవత్సరాలైనా నువ్వు పరశురాత్మ అభిషేకం పొందలేవు ఒక పసు పిలవంలాగా నన్ను సన్నిధిలో నేను బతకలేని ప్రభుత్వ పరశురాత్మ లేకుండా నాకు అనుగ్రహించి నేను అన్న ప్రాధాన్యత అవసరం ఎందుకంటే ఏ నేనే పంపిస్తా ఆత్మ నేనే పంపిస్తున్నా కాబట్టి మీరు స్వీకరించాలన్నాడు కాబట్టి స్వీకరించండి పరశురాత్మ అభిషేకం పొందుకోండి ఆయన కొడుకు గొప్ప వెలుగుగా ఈ లోకానికి అనే అన్ని జ వెలుగుగా నిలబెడుతున్నాడు కాబట్టి పోయి వెలిగించి ఒక్కొక్కరు వెయ్యి మందిగా కావాలని వాక్యం పది వందల గునున్న వాక్యం ఈ నిజంగా నెరవేర్చుకొని నియమితికి వెలుగొచ్చింది ఎమ్ము తేజరెమ్ము యహో మహిమ నీ ప్రకాశిస్తుంది దాని గొప్ప జన సమూహానికి వీటిని ప్రకటించి వారి కాపర్లు ముసుగు వేయబడ్డవారు వారి ప్రవక్తలు ముసుగు వేయబడ్డవారు అలా నీ కమస్తాన్ని తేటగా చూపిస్తున్నారు దేవుడు ముందుకు వెళ్ళిపో సమాధాన అటువంటి జీవితము అటువంటి పరిచయ అటువంటి కృపలు దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించాలని ప్రార్థిస్తున్నాను పరశు దర్వ తండ్రి ఈ వందనాన్నైనా రవ్వ ఏ రీతిగా యజబులు ఆత్మ చర్చని పట్టుకుందాం మా హీరోజు మీరు చూపించిన వాళ్ళైనా అది నీ ఈ విచరింపజేసింది వేరే ఒక ఏసిని వెనబడింపజేసింది అదేవి విచారం వేరే ఒక ఆత్మని వేరే ఒక సువార్తని ఇది ప్రకటించి మనం చేసింది అలాగే ఆ రీతిగా మోసపోయింది చర్చ సిస్టమ్ గురించి కొన్ని మోసతన దాసులు గొప్ప జనానికి సువార్త ప్రకటిస్తున్నారు అబవి అబంధికులు అప్రమాణికులు సంఘాలని నడిపిస్తున్నారు ఈరోజు ప్రపంచం వారితో మాకు ఎటువంటి సావాసం లేదు ప్రభు మీరు బయట నుంచి తలుపుబడుతుందనే మీతో పాటు నం బయట మేము ఎప్పుడో బయటకు వచ్చేసినాం అక్కడి నుంచి అప్పుడప్పుడు మీరు పంపిస్తున్నారు లోపలికి పోయి వాళ్ళకి చెప్పమని వాక్య జాగ్రత్తగా భయంతో వనుకుతో నిర్లక్ష్యంగా ఉండకుండా ఆ పండ్లు మేమందరం ముగించుకొనిలాగా మా వంతులు మేము నిలవలాగా సహాయపడమని పరిశుద్ధ నామంన ప్రార్థించినాం తండ్రి ఆమె మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదకాలం తొడదను కాక ఆమె సార్ అందరికీ ప్రజలాడ